ైరంగై స్పృష్వాంసస్తమూహి యుషేమదేవరాజు స్వస్తి ఇంద్రో స్వస్తిన పూషా విష్వేగా స్క్ష్యో అరిష్టదేమి స్వస్తి నో బృహస్తతిధా ఓ శాంతి శాంతి శాంతి అజాస్త్రసతాం తా ఉపలంభావియంతితి దోషా నేత్ దోషోప్యల్పో భవిష్యతి ఎప్పుడు అజాతికి భయపడకపోవడం ఇప్పుడు నీకు జన్మ లేదు అంటే అయ్యో ఎలాగంటే మేమేమో భారద్వాద్య సగోత్రం వాళ్ళం ఫలానా వంశంలో పుట్టాం భాగవతుల వారి వంశంలో పుట్టాం అది మీరు లేదనేస్తున్నారేమిటి అని అలాగంటే జిడ్డు జిడ్డు అంటే గట్టిగా తాదాత్మ్యాన్ని జిడ్డు అంటాం జిడ్డు అంటే వదలదు పోకున్నా వదలదు కదా గట్టిగా పట్టేస్తుంది అలా పెట్టుకోకూడదు అవన్నీ యాదృచ్ఛికముడు ఇన్సిడెంటల్ అవి యథార్థంగా అవి ఆత్మస్వరూపంలో భాగం కాదు కానీ ధర్మార్థకామములే పురుషార్థము అని ఎవళ్ళైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఆ హిస్టారిక్ సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్ ధర్మార్థకామములు కావాలి అంటే హిస్టారిక్ సెల్ఫ్ అయ్యి ఉండాలి ఈ జన్మలో సంపన్నుడే పుట్టాడు ఎందువల్ల లాస్ట్ జన్మలో వీడు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి అంటే వీడు హిస్టారిక్ సెల్ఫ్ అయ్యాడా లేడా అయితే టైమ్లెస్ సెల్ఫ్ అయ్యాడా హిస్టారిక్ సెల్ఫ్ అయ్యాడు ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు స్వర్గానికి దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గంలో భోగాలను అనుభవిస్తాడు అంటే వీడు హిస్టారిక్ సెల్ఫ్ అవుతాడా టైం బౌండ్ సెల్ఫ్ అవుతాడా టైమ్లెస్ సెల్ఫ్ అవుతాడా టైం బౌండ్ అవుతాడు కాబట్టి ధర్మార్థకామములు అనే పురుషార్థములు మూడు కావాలంటే అది టైం బౌండ్ సెల్ఫ్ అయితేనే కుదురుతుంది హిస్టారిక్ సెల్ఫ్ అయితేనే కుదురుతుంది హిస్టారిక్ సెల్ఫ్ ఎప్పుడవుతాడు పుట్టుక మరణము ఉంటేనే అవుతాడు కాబట్టి అజాతేస్త్రసతాం ధర్మార్థకామములనే త్రివర్గంలో తగులుకున్న వాళ్ళకి అజాతి వాళ్ళకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది ఇప్పుడు త్రసతాం అంటే భయం ఉంటుంది ఆ భయము బయటికి భయంగా వ్యక్తం కాదు చికాకు ఇబ్బంది స్టిలిటీ ఒకప్పుడు కోపము ద్వేషము ఆ రూపంగా లోపల ఉన్న భయం వస్తుంది ఆఖరికి ఇంకా మీరు సుపీరియారిటీ కాంప్లెక్స్ అని అనుకుంటుంది అది ఉన్నది అంటే వాడు ఇన్నర్ లోపల చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాడని అర్థం నేను ఆయన్ని చూస్తూ ఉండేవాడి కెమిస్ట్రీలో ఆయన కెమిస్ట్రీ ఏమీ రాదు అయినా పొజిషన్ ఉండేది మేమందరం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం కెమిస్ట్రీ రాకపోయినా పోలేసి పిచ్చికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం కానీ ఆయన మాత్రం చాలా ధూమ్ధూమ్లాడుతూ ఉండేవాడు ఎందులో ఇంత ధూమ్ ధూమ్ ఆడతాడు కార్బన్ వ్యాలెన్సీ అంటే మూడో రుండాలని డౌటే కానీ ధూమ్ ధూమ్గా ఏమీ లోట్లేదు ధూమ్ధామ్ అవి గట్టిగా చేస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే అప్పుడు సైకాలజీ ఏమిటి ఇన్ఫీరియర్ హీ నోస్ ఆయన హీఈ్ కమాండింగ్ బట్ he doesn't know one tenth of the chemistry of the other person i'm even saw so and because a psychologicala inferiority complex aitiki superiority complex laga ganapidhi ivanni kuda a prasatam ane matla vastai ee psychology lo me kuda prasa inte terrorized or the afraid of ajati kavundai jati eppudaithe ledho కారణకార్యభావము పూర్తిగా నిరాకరించబడుతుంది అంటే మీరు మిథ్యారూపంగా కాల్పనికమైన కారణకార్యభావము మీరు స్వీకరిస్తూ ఉంటే వద్దనను ఇప్పుడు సినిమాకి నేను ఈ దృష్టాంతం చెప్తాను ఐ హోప్ ఇట్ వర్క్స్ నేను సినిమాకు వెళ్తాను వెళితే సినిమాలో హీరో విలమ్ ఏదో కొట్లాడుకుంటూ కనపడతాను అప్పుడు ఒక కుర్రాడు పక్కన ఉన్న అడుగుతాడు డాడ్ ఎందుకు కొడుతున్నాడు వీడి వాడిని ఎందుకు కొడుతున్నాడు అని అడుగుతాడు పిల్లవాడు అడిగితే మీరేం చెప్తాడు చూడు వాడు వీడి ప్రియురాలిని అంటే హీరోయిన్ని వాడు అవమానం చేశాడు అంచేత వీడి వాడిని ఉపకేస్తున్నాడు అని చెప్తాడు చెప్తే పురాడి సంతోషిస్తాడు ఆ కారణకార్యభావం ఉంది కదా ద హీరో ఈజ్ బీటింగ్ దివైనా బికాస్ ద విలన్ హ్యాస్ మిస్ బిహేవ్డ్ విత్ ద హీరోయిన్ కారణకార్య భావం కుదిరింది కదా అలా చెప్తే పురాడికి సంతోషం కలుగుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మనం కారణకార్యభావాన్ని ఖండించాల్సిందేమీ లేదు ఎందుకంటే కుర్రాడి శాటిస్ఫాక్షన్ కోసం మన పెద్దవాళ్ళు అలా చెప్తారు అక్కడ నిజంగా కారణం ఉంది కార్యముంది ఇది ఇది అది కాదే కాదు అలాగే ఈ సృష్టిలో కారణకార్యభావం ఏదో కొద్దిగా చెప్తారు ఎందుకు చెప్తారంటే ఇదంతా సత్యం అనుకుంటున్న వాడిని సంతోషపెట్టడం కోసం సో బుద్ధై దేశిక జాతి మహాత్ములు ఈ సామాన్యుల కోసము అంటే అజాతిది తెలుసుకోవడానికి తగిన అర్హత లేక తయారీ లేని వాళ్ళ కోసము జాతిని బోధించారు అలాగే కార్య కారణకార్యభావాన్ని కూడా బోధించారు వాస్తవంగా కారణకార్యభావము కళ్ళ దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే రెండు రకాలుగా తెలుసుకుంటారు ఒకటి ఇది సర్వము మిథ్య ఇది కేవలము ప్రతీతి తప్ప ప్రతీతి అంటే కనపడ్డాం ప్రతీతి తప్ప వాస్తవం కాదు ఉన్నది అద్వయ ఆత్మస్వరూపం ఒక్కటియే కాబట్టి కారణకార్యభావము మిథ్య దీన్నే దీన్ని ఇప్పుడు జ్ఞాన అనే సందర్భంగా చెప్పాను జ్ఞానము సందర్భం దీన్నే భక్తి అనే సందర్భంలో ఎలాగంటే కారణ కార్యభావము మానవులకు కల్పించుకునేవన్నీ కూడా తప్పు అవేమీ సరికాదు ఒక్కటే కారణము సర్వమునకు ఒక్కటే కారణము అదే ఈశ్వరుడు ఇప్పుడు ఇది ఎలాగంటే వర్షం పడిందనుకోండి వర్షం పడితే ఎవరో యజ్ఞం చేశారు కాబట్టి వర్షాలు బాగా పడ్డాయంటాడు ఒకడు ఎవడు కర్మవాది ఉపాసనకుడు ఏమంటాడంటే దేవత ఉపాసన చేసాము ఆ దేవత యొక్క అనుగ్రహం చేత వర్షాలు పడ్డాయి అని ఉపాసముడు అంటాడు మేఘ అక్కడ సము సముద్రం మధ్యలో ద్రోణి ఏర్పడింది ద్రోణి ఉపరితల ద్రోణి ఏర్పడింది అది ఏమిటో నాకు తెలియదు ఉపరితల తెలుసు అంటే పైన ఉపరితల బాగా పైన అక్కడ తలమే ఉండదు తలం ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప తలమే ఉండదు సో ఆకాశే తలమినార్ధ్యశంతి బాలాహ అని బ్రహ్మసూత్రంలో అజాజ్ భాష్యం ఇక్కడ తలవే ఉండదు కోళ్ళెళ్ళి ఉల్లెళ్ళు అనుకోలే తల ఒక దేగిసా బోర్లిగించినట్టుగా ఉంది కదండి అదే తల ఆ ఉపారితలంలో ఓ ద్రోణి ఏర్పడింది ద్రోణి అంటే ఏమిటి ఇటు ఎత్తుగా ఉండే అటు ఎత్తుగా ఉండే మధ్యలో పల్లంగా ఉంటే దాన్ని ద్రోణి అంటారు అది సంస్కృతంలో అలా అంటారు లో ప్రెషర్ డి డిప్రెషన్ భ్రూణి సో అలాంటిది ఏదో అక్కడ ఏర్పడింది దానివల్ల మేఘాలు వచ్చాయి నింబస్ క్లౌడ్స్ వచ్చాయి దానివల్ల నింబస్ క్లౌడ్స్ ఆ నింబస్ నింబస్ క్లౌడ్స్ అన్నీ విశాఖపట్నం మీదుగా వచ్చినప్పుడు అక్కడ సరైన పర్వతశ్రేణి లేక అక్కడ వర్షించలేదు అవి మన ఊరు దాకా అలాగే నీటిని మోసుకొచ్చి ఇక్కడ వర్షిస్తున్నాయి అని ఎవడు మీటియరాలజిస్ట్ అలా అంటాడు ఏమండి భక్తుడు ఏమంటాడో తెలుసినా భక్తుడు తర్వాత చెప్తారు బౌద్ధుడు ఏమన్నారో తెలుసినా వర్షం మిథ్య అన్నారు వర్షం అంటే ఏమిటి మీరు మరి వర్షం అంటావేమి మీరను యథార్థం వర్షం మిథ్య ఎలా అయితే గోల్డ్ ఈ రియల్ నెక్లెస్ మిథ్య వర్షం అనేది ఒక రూపమే కదా దాన్ని ఇప్పుడు నీరుంది నీళ్ళు అంతా కింద పారపోశారనుకోండి అది నీళ్ళే అవుతుందా మరేదైనా అవుతుందా అయితే పై నుంచి కింద పోసారనుకోండి నీళ్ళవుతుందా ఇంకోటి అవుతుందా నీళ్ళే అవుతుంది కాబట్టి వర్షం లేదు మిథ్య అని బౌద్ధుల యొక్క సిద్ధాంతం క్షణిక విజ్ఞానవాదు అద్వైతులు కూడా అదే అంగీకరిస్తారు భక్తుడేమంటాడో తెలిసిన ఆ భగవంతుడు ఈ వర్షం రూపంగా మన ముందు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇప్పుడు వర్షానికి కారణం ఎవరు నింబస్ క్లౌడ్స్ కాదు ఉపరితల ద్రోణి కాదు కర్మ కాదు దేవత కాదు సర్వేశ్వరుడు ఈ వర్షానికి కారణము ఇది భక్తుని యొక్క దృష్టి భక్తుని దృష్టికి వేదాంత దృష్టికి భాషలో తేడా తప్ప తత్వంలో తేడా తప్ప సర్వేశ్వరుడు కారణము అంటే ఆయన అక్కడ కూర్చునే ఏదో చేస్తున్నాడని కాదు వేరే కారణాలు లేవు అన్నిటికీ ఒకే ఒక కారణం ఈశ్వరం ఇది కారణకార్యభావము ఎడల మనము అడాప్ట్ చేయాల్సినటువంటి ఒక పద్ధతి దీని మీద ఈ కాజాలజీ ప్రిన్సిపల్ మీద చాలా బాగా వ్యాఖ్యానం చేసిన మహాత్ములు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు వివేకానంద రెండు రామతీర్థ రామతీర్థ చాలా బాగా చెప్పారు వివేకానంద కొంత చెప్పులు పెట్టేస్తే రామతీర్థం చాలా బాగా చెప్పారు రామతీర్థ ఏమన్నారంటే నువ్వు కారణకార్యభావాలని అక్కడికక్కడ అలాగా డెవలప్ చేసుకుంటూ దీనికి అది కారణము దానికి ఇది కారణము అని తెలుసుకో నువ్వు అనుకుంటున్నంతసేపు ఈ సంసారము నిన్ను బంధిస్తుంది ఈ కారణకార్యభావం అంతా తప్పు అన్నిటికీ ఒకే ఒక కారణము ఈశ్వరుడు కనెక్ట్ ఎవ్రీథింగ్ టు ఈశ్వర దెన్ ఓన్లీ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ సంసారం ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి వీడు నా కొడుకు అంటే కారణకార్య భావం బంధించేస్తుంది వీడు ఈశ్వరుని సంతానమే అందరూ ఈశ్వరుని సంతానమే వీడు కూడా ఈశ్వరుని సంతానమే ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దర్ వన్ ఫాదర్ అండ్ దట్ ఫాదర్ ఈస్ ది ఈశ్వరా అని అని అనుకోండి వాడు ఎప్పుడే విముక్తుడైపోయింది కాబట్టి దీని మీద రామతీర్థ చాలా విస్తారంగా మాట్లాడారు కనుక కారణకార్యభావాన్ని తిరస్కరించాలి కారణకార్యభావాన్ని పట్టుకోకూడదు ఇప్పుడు మేఘనం వచ్చిందనుకోండి ఈశ్వరుని అనుగ్రహము వర్షించింది ఈశ్వరానుగ్రహము వర్షించలేదు ఎండలు బాగా కాసేయి అది ఈశ్వరానుగ్రహము శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు కూడా తపాం అహమహం వృష్టిం విగృహా సృజాచ నేను సూర్యుడుగా ఉండి గట్టిగా ఎండలు కాసుకున్నాను వర్షాలు పడకుండా ఆ నీటినంతని నా దగ్గర నేను తొక్కి పెట్టాను నిదురున్నామి దెన్ ఒక్కసారిగా వర్షం రాగానే నేనే వర్షాన్ని విడిచిపెట్టాను ఒకప్పుడు అతివృష్టి రూపంగా కూడా నేనే విడిచిపెట్టాను అంటూ ఈ విధంగా కాబట్టి అన్నిటికీ ఒకే కారణం అది ఈశ్వరుడు తర్వాత మనకి సుఖం వచ్చింది ఈ సుఖం ఎవరిచ్చారు ఈశ్వరుడు ఇచ్చాడు దుఃఖం వచ్చింది ఇదే వాళ్ళు ఇచ్చారు ఈశ్వరుడు ఇచ్చారు సుఖము డివైన్ అయితే దుఃఖం కూడా డివైన్ కాబట్టి సుఖానికి దుఃఖానికి ఒకే ఒక కారణము ఈశ్వర్ మనం ఏం చేస్తాం సుఖం వస్తే గురుగ్రహం నుంచి వచ్చింది దుఃఖం వస్తే భుజగ్రహం నుంచి వచ్చింది అని మీరు పెట్టారనుకోండి అలాగా మీరు ఈ కారణకార్యభావంలో ఇరుక్కుపోతారు లేకపోతే సుఖం వస్తే నా బంధువుల వల్ల వచ్చింది దుఃఖం వస్తే నా శత్రువుల వల్ల వచ్చింది నేను పెట్టాను అనుకోండి యు ఆర్ బౌండ్ బై సో ఈ ఇవి ఏమీ కారణకాగ్య భావం ఇవేమీ లేవు ఒకే ఒక కారణం సర్వేశ్వరుడు ఈశ్వరుడు ఒక్కడే ఏకైక కారణము అని కనుక స్వీకరించగలిగితే ఈ కాజాలిటీ అనేటువంటి బాండేజ్ నుంచి మనిషి బయటపడగలుగుతాడు ఈ విషయాన్ని చూస్తూ మనం అజాతేషాం వాళ్ళు అజాతి వల్ల భయపడుతూ ఉంటారు ఏమిటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి ఉపలంభ ఉపలంభం ఉన్నది కదా పుట్టుక లేకపోవడం ఏంటి వాడు పుట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను అది పైగా వాళ్ళు సర్టిఫికెట్ అడుగుతారు మీరు పుట్టినప్పుడు చుట్టుముట్టు ఉన్నవాళ్ళు ఎవళ్ళైనా తెలుసున్న వాళ్ళు ఉంటే సర్టిఫికెట్లు కావాలి అని అమెరికన్ ఎంబసీ వాళ్ళు అడిగారు వాళ్ళు ఏం చేసుకుంటారన్న సర్టిఫికెట్లు అప్పుడు నేనేం చేశానంటే మన శర్మగారిని రాహుల్ గారిని అయ్యా మీరే ఇవన్న సర్టిఫికెట్ ఇప్పుడు నేను పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఎవరిని ఇస్తాను సర్టిఫికెట్లు నేను అక్కడ నేను ఓడకుడు వెళ్ళి ఎక్కడ పట్టుకోను వాళ్ళు కూడా తెలుసున్న వాళ్ళు కూడా అక్కడ లేరు గ్రామాల నుంచి అందరూ నగరాలకి వెళ్ళిపోయారు ఎవరో ఇద్దరు సర్టిఫికెట్ మన క్లాసుకి అటెండ్ వాళ్ళ సర్టిఫికెట్ల అఫిడవిట్లు తీసుకెళ్ళి వీళ్ళు పుట్టుతుండగా మేము అక్కడే ఉన్నాము అని సర్టిఫికెట్ ఇచ్చారు అవి వాడు చూసుకుని వీళ్ళు ఎవరన్నా అంటే ఎవరే పుట్టుతుంటే చూసుకుని వాళ్ళు ఎవరంటే చెప్తాను పెద్దవాళ్ళు అంటే వీళ్ళు బంధువులేదా కొంతమంది బంధువులు ఉన్నారు బంధువులు కాని వాళ్ళు ఉన్నారు వాడు కిందకి పైకి చూసి వాడికి సాటిస్ఫై అవ్వలేదు కానీ మొత్తాలకు ఫైల్లో పెట్టుకుంటాడు ఏం చేసుకుంటాడు ఆ కళతని వాట్ విల్ హీ డు విత్ దోస్ పేపర్స్ క్రీజ్ సో ఈ పుట్టు పుట్టుక మీద అంత పట్టుదల ఉంటుంది ఉపలంభ నేను చూశానండి నేను అక్కడే ఉన్నానండి నేను ఎరుగుతునండి అంతా నా కంటి ముందే జరిగిందండి అంటాడు అదంతా సత్యం అని అనుకున్నాడు పుట్టుక లేదంటే మరి ఆయనేమో బర్త్డే ఎందుకు చేసుకున్నారు ఇప్పుడు ఓ మహాత్ముని చూపించడం పెద్ద మహాత్ముడు పీఠాధిపతి ఆయన బర్త్డే నడిపించేస్తూ ఉంటారు పార్టీ బర్త్డే పెద్ద ఉత్సవం అయిపోతూ ఉంటుంది మరి పుట్టుక లేకపోతే ఆయనకి తెలీదా ఆయన చదువుకోలేదు కదా మండూ మరి ఆయన ఏమో బర్త్డే ఎందుకు చేసుకున్నారు బర్త్డే నాడు ఆయుష హోమం ఎందుకు చూసుకున్నారు లేకపోతే మరో పూజ ఎందుకు చేసుకున్నారు కాబట్టి సమాచారాలు కాబట్టి పుట్టుక ఉన్నది ఏం చెప్తాం లేకపోతే కొన్ని ఫలానా వాళ్ళని చూపించకుండా అలాంటి పట్టుకుండా మరి షష్టిపూర్తి అనే కర్మ ఎందుకు వచ్చింది మంచి పండితులు వేద విద్వాంసులు అందరూ కూడా షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు కదా షష్ఠి షష్ఠి అనకూడదు చాలామంది ఒత్తు ఉండాల్సిన చోట ఒత్తు పలకరు ఒత్తు లేని చోట కొత్త గట్టిగా ఒత్తు పెట్టి పలుకుతారు అంటే అరవై షష్ఠి అంటే తిథి ఆరవ తిథి సప్తమి షష్ఠి పంచమి షష్ఠి సప్తమి అది షష్ఠి ఇది షష్ఠి మరి షష్ఠి పూర్తి ఎందుకు చూసుకున్నారు నేను పోనీ షష్ఠి పూర్తి ఎలా చూసుకున్నారు ఏమన్నా పార్టీ చూసుకున్నారా అదే కాదు పేద పండితులు వచ్చారు ఆయుష్య హోమం చేశారు గణపతి హోమం చేశారు పైగా గణపతి ఉపనిషత్తు పెట్టి గణపతి హోమం చేశారు ఆయుష్య హోమం చేశారు అది మేహమిషో కృష్ణా హోమంతో హోమాలు అవి చేశారు సో ఇవన్నీ మరి ఉంటుంటే జాతి లేదని ఎందుకంటాం అని పైగా ఆరోపణ ఉంటాం అసలు స రహస్యం ఏంటంటే జాతి లేకపోతే నా పురుషార్థాలు ఏమవుతాయని భయము సో అటువంటి వాళ్ళు ఎవరైతే తే తె వియంతి వాళ్ళు ఆత్మస్వరూపం నుంచి జారిపోతారు దూరంగా పోతారు ఇంక అంతకంటే ఏం చెప్తాం ఇది మనం చూసాం జాతి దోషాన ఏ పుట్టుక పుట్టుక ఉంటే మరణం ఉంటుంది మరణం ఉంది అంటే మరణ భయం ఉంటుంది పుట్టుక మరణము ఉంటే మధ్యలో ఏముంటాయండి వ్యాధి జరా రెండు పుట్టుక సత్యమే మరణము సత్యమే వ్యాధి సత్యమే జరా సత్యమే వ్యాధి సత్యం అనుకుంటే ఆ వ్యాధి పొరకరాని కొయ్యి అయిపోతుంది వ్యాధితోటి మమేకం కాకుంటే ఆ వ్యాధి దేహానికి ఎలాగా హింస కానీ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అంత తేడా ఉందండి నేను ప్రాసెస్లో చెప్తూ ఉంటాను ముఖ్యంగా యూఎస్లో చెప్తూ ఉంటా చూడండి దేహము ఆత్మ కాదు ఆత్మదేహం కాదు అని మనం చెప్తాం చూసారా ఇదేదో ఆర్మ్ చైర్ ఫిలాసఫీ అని అనుకోవద్దు మీరు అలాగా భోగప్రధానంగా వేదాంతాన్ని అధ్యయనం చేయకండి ఆ భోగాలు పక్కన పెట్టండి దేహాభిమానాన్ని పెంచి పోషించుకోవద్దు మీరు దేహాభిమానాన్ని పెంచి పోషించుకుంటే దానికి బెటర్ ప్రైస్ మీరు పే చేయాల్సి ఉంటుంది వేదాంతం చెప్తున్నది ఆత్మజ్ఞానము మోక్షము మాట అలాంటి పెట్టి ఇప్పుడు ఇక్కడ ఒక ఒక ప్రశాంతమైన సుఖకరం ఉన్న దాంట్లో హ్యాపీగా జీవించాలి అంటే క్వాలిటీ లైఫ్ కావాలి అంటే మీరు దేహాభిమానం పెట్టుకోకూడదు రోగం దేహానికే వస్తుంది తెలుసుకోవడం ద్వారా కొంత చిన్న గ్యాప్ దేహంతో చిన్న స్పేస్ కాగ్నియేటివ్ స్పేస్ అంటారు ఆ జ్ఞానరూపమైన అంతరం ఒక్క పిసట మనం పెంచుకోవడం ద్వారా కలిగించుకోవడం ద్వారా ఆ రోగాన్ని మరింత తేలికగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం కొంతమంది రొంపబడితే భూమ్యాకాశాలు కలిసిపోయినంత హడావిడి చేస్తాం కొంతమంది పెద్ద క్యాన్సర్ అంతటి రోగం వచ్చినా తలపోటు కూడా కాదన్నట్టుగా పట్టించుకోకుండా తిరిగేస్తూ కాబట్టి ఆ దేహము గెడల అహంకార మమకారములు తప్పు అవి ఉండరాదు అని చాలా గట్టిగా వేదాంతం చెప్పేటువంటి ప్రధానమైన పాయింట్స్లో అదొకటి కాబట్టి ఎప్పుడైతే నేను పుట్టాను అని వీటి జన్మని స్వీకరించి కూర్చుంటాడో అది పార్టీలకి దానికి చాలా బాగుంటుంది నేను పుట్టాను దానికి వీళ్ళు ఏం చేస్తారు పుట్టుక రోజుని గ్రీటింగ్స్ పంపిస్తారు సార్ విష్యూ హ్యాపీ బర్త్డే అంటారు తర్వాత మీరు ఏదైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేశారనుకోండి లేకపోతే ఈ ఏమో ఫండ్స్ మీరు డిపాజిట్ వేసిన పెడతారు కదా వేసినప్పుడు వాడు దాంతో వాడు అడుగుతాడు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది మీరు వేస్తారు డేట్ వాడు ఓ లెటర్ పంపిస్తాడు విష్ యూ హ్యాపీ బర్త్డే అంటాడు మనం ఖుషపోతాము వీడికి నేనంటే ఎంత ప్రేమ వాడికి ఏ ప్రేమ ఉండదండి మీరు డిపాజిట్ వేసేది కాబట్టి వాడు అలాగా ఇదంతా కూడా కామర్స్ కానీ జనమ కామర్సే సత్యం అనే స్థితికి చేరుకున్నారు వాడు డేట్ ఆఫ్ బర్త్ అంటాడు ఒకసారి నేను ఎక్కడో విమానంలో ఎక్కడో వెళ్తుంటే వాడు ఆ అమ్మాయి వచ్చి నాకేదో చిన్న ప్యాకెట్ ఇచ్చింది ఇచ్చి హలో డాక్టర్ హ్యాపీ బర్త్డేంత బర్త్డే నాకు తెలీదే తెలియదు ఆమెకి తెలిసిందే నాకు తెలియదు నేను ఆశ్చర్యపోయాను మీకెలా తెలిసిందని అడిగాను అడిగితే మీ ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్లో మనకు తెలిసిందని చెప్పింది అప్పుడు మనకి ఆసీఏసైతే మనకి ఏమనిపిస్తుంది అమ్మా వీళ్ళంత మంచివాళ్ళు అనిపిస్తుంది వాళ్ళు మంచివాళ్ళు ఏ పడే దృష్టిలు కాదు కానీ కామర్స్ అది కామర్స్ ఇప్పుడు మీరు విమానం ఎక్కారనుకోండి ఆమె వెల్కమ్ సార్ అని ఒక నవ్వు నవ్వుతుంది ఒక్కేసారి నవ్వుతుంది ఓన్లీ వన్ టార్ రెండోసారి నవ్వుతుంది రెండోసారి మళ్ళీ ఆవిడ నవ్వాలి అంటే మీరు మళ్ళీ ఇంకో టికెట్ కొనుక్కుని మళ్ళీ ఇంకోసారి విమానం రెండోసారి మీరు ఇచ్చిన టికెట్ డబ్బులకి ఒకసారి నవ్వేప్పటికి అయిపోయిందంటే అంతగా రెండోసారి నవ్వుతారట ఆవిడికేం పని పట్టలేదా వీళ్ళందరినీ చూసి నవ్వడమేనా ఏదో టికెట్ ధరకున్నాడు కాబట్టి ఒకసారి నవ్వుతుంది సో అలాగా దాంట్లో అదేముండదు తర్వాత ఇంకోటి విమానం ఎక్కేప్పుడు ఈ చిన్నపిల్లాన్ని తీసుకుని మీరు విమానం ఎక్కారనుకోండి ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి చూడండి ఎలుగుబెట్టి బొమ్మ ఇలాంటి రెండు బొమ్మలు తీసుకొచ్చేస్తుంది అప్పుడు వీళ్ళు అనుకుంటారు మన పిల్లలంటే వీళ్ళకి అంత ఇష్టమో అనుకుంటారు మన పిల్లలంటే వాళ్ళకి ఇష్టమే కాదు వీళ్ళకి చూసేంతే కానీ కానీ ఏంటంటే కస్టమర్స్ కుషామత చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళు మన దానికి రావాలనే అలా ఇస్తారు సో ఆ రకంగా హ్యాపీ బర్త్డే సార్ అంటే వెరీ హ్యాపీ బట్ జరా వ్యాధి పక్కనే ఉంటాయి జాతి దోషా ఇవి ఎక్కడికి పోతాయి ఇవి పో జాతి దోష నేత్స్యంతి జాత్యుపలంభకృత దోషా నేత్స్యంతి సిద్ధిన్నోపయాస్యంతి జాత్యుపలంభకృత అంటే టీకాకారులు బాగా రాశారు జాతి నిశ్చయకృత నేను పుట్టాను ఫలా నాప్పుడు పుట్టాను నాది గోత్రం ఇది వంశం ఇది రాశిది నక్షత్రం ఇది తిథిది డేట్ ఇది కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చేసుకోవాలా లేకపోతే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇదొకటి ఇదొకటి నిన్ను అసలు భర్త లేదని తెలుసుకోవా అంటే ఏ క్యాలెండర్ ప్రకారం చేసుకోమంటారు రెండు క్యాలెండర్లు చేసేసుకోవడం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రిసెప్షను పార్టీ తర్వాత తిథి తెలుగు క్యాలెండర్ ప్రకారం గణపతి హోమం జనాలు నిజంగా చాలా అతిథిలితేటన్నీ ఇలాగే ప్రదర్శిస్తాయి సో జాతి నిశ్చయ కృతాహ నేను పుట్టాను అనే నిశ్చయం వల్ల వచ్చేటువంటి లెక్కలేనన్ని దోషాలు అవన్న అవి ఏవి కూడా వీడికి తొలగిపోవు వీడిని పట్టుకునే ఉంటాయి దోషము సిద్ధించుట అంటే దోషము నిరాకరింపముంటే సిద్ధించుట వీడికి ఆ దోషరహిత స్థితి వీటికి దొరకదు అలా తీసుకున్న అర్థము ఓహో నహి కళ్యాణికు క్షిత్ దుర్గచింతా గచ్చతే స్మృతై తేషాం అత్యంతిక పతనాభావేకి నిందా అనుపత్య కచ్చిత్ దోషలేషస్ సంభవతి అంటే ఇక్కడ అభిప్రాయం ఇప్పుడు పుట్టుక రోజు నేను పుట్టినరోజు అని వాడు దేవాలయానికి వెళ్ళి పూజ చేశాడనుకోండి గణపతి హోమం చేసుకున్నాడు అనుకోండి లేదా అన్నదానం చేశాడనుకోండి నేను రికమెండ్ చేస్తూ ఉంటా అన్నదానం చేయండి అలా చేసాడనుకోండి దాన్ని తప్పు పట్టాల్సిందేం లేదు ఎందుకంటే వాడు పూర్తిగా దేహాభిమానంతో లేడు దేహం భిన్నమైన ఆత్మ అంటే పూర్ణ కాదు ఈశ్వరుని కంటే అభిన్నమైన ఆత్మ కాదు ఓపెసరంత ఆత్మ దానికి జీవుడని పేరు ఆ ఆత్మ ఒకటి దేహం కంటే భిన్నంగా ఉంది అంత మాత్రం వివేకం వాడి ఎందు గలదు వివేక మార్గ ప్రవృత్తవాత్ కష్టిత్ దోష సార్ సోపీ అల్ప ఏవ భవిష్యతి వాడు ఇప్పుడు ఏంటో రెండు రకాలు పుట్టిన తేదీ పేరు పెట్టి పెద్ద పార్టీ చేసి ఆ పార్టీలో నాన్ వెజ్ ఫుడ్ తిని ఆల్కహాల్ని త్రాగి డ్యాన్స్ చేసి ఇవన్నీ డ్యాన్స్లోవి చేసి అండ్ డ్యాన్స్ అంతే తప్ప నా అభిప్రాయం కాదు ఇవి ఎంటైర్ వాల్యూ సిస్టమ్ అసోసియేటెడ్ విత్ దాట్ ఇవన్నీ చేసాడు అనుకోండి వాడు పతితుడు అని వేరే చెప్పిన కన్నా వాడు ఎలాగో పతితుడే కానీ వీడు అలాంటి వాడు కాదు వీడు పుట్టినరోజు అని దేవాలయానికి వెళ్ళిపోతాడు ఆ రోజు రోజు వెళ్ళడు ఆ రోజు వెళ్ళిపోతాడు రోజు లేచి పళ్ళు తోపుకుని కాఫీ తాగేస్తాడు కానీ ఆ రోజు మాత్రం పళ్ళు తోపుకుని స్నానం చేసేసి బొట్టు పెట్టుకుని దేవాలయానికి వెళ్ళిపోయి దేవుడికి పూజ చేసేసి ఇంటికి కాఫీ తాగుతాడు తర్వాత ఎవడైనా నారాయణ పుట్టికాడ సలహా చెప్తే ఏదో దానం చేస్తాడు నేను చెప్తూ మా హాస్టల్కి వచ్చే పిల్లల పెట్టి ఏదైనా వాళ్ళకి పెన్సిల్స్ ఇవ్వండి పెన్నులు ఇవ్వండి అని నేను సలహా ఇస్తాను ఆ పనిచేస్తూ ఉంటాను నేను కూడా వెళ్తూ ఉంటాను సో దానివల్ల ఓ మంచి పని చేస్తున్నట్టుగా అవుతుంది అలాంటి పుణ్యకార్యాలు చేస్తారు సో టు దట్ ఎక్స్టెంట్ ఈజ్ బెటర్ ఆ మాత్రం వివేకాన్ని ప్రదర్శిస్తున్నాడు దేవుణ్ణి మనం ప్రార్థించుకోవాలి అనే వివేకాన్ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి పూర్తి దోషం కొద్ది దోషమే ఉంటుంది అంతేగాని పతితుడైపోయేంత మహాదోషం ఉండదు ఎందుకంటే సన్మార్గంలో ఉన్నాడు కనుక ఏదో కొంత వివేకము దేహభిన్నమైన ఆత్మ జీవుడనే పేరుతోటి ఒక పరిచ్ఛిన్నమైన ఆత్మ ఒకటి ఉంది దేహము నశించినా అది నశించదు అని అంతమాత్రం వివేకాన్ని వీడు కలిగి ఉన్నాడు కనుక దేహమే నేను అనుకుంటూ భోగాల వెంట పరుగులు తీసేవాడి కంటే వీడు నయం వీడికి దోషం ఉంటుంది దోషం పూర్తిగా పోదు కానీ ఆ దోషము అల్పంగా ఉంటుంది అంటే ఎంత అల్పంగా ఉంటుంది మీరు అది కూడా తెలుసుకోవాలి కదా ఎంత అల్పంగా ఉంటుంది అంటే టీకాకారులు ఏమన్నారంటే నరకపాతాద్యపేక్షయా అల్పత్వం అంటే వీడు పతితుడైపోయి నరకంలో పడిపోయి రౌరవ నరకంలో పడిపోయి ఇంకా శాశ్వత కాలం నరకంలోనే ఉండిపోతాడనే దోషం ఉండదు అంత ఘోరమైన దోషం ఉండదు కానీ పుట్టుకను స్వీకరించాడు కాబట్టి జాతి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి ఏవి ఉంటాయి పుట్టుక స్వీకరించాడు కాబట్టి మృత్యుభయం తప్పదు జర వ్యాధి వీటి వల్ల అధికమైనటువంటి దుఃఖం తప్పదు పుణ్యం చేసుకుని నేను కర్తను అనుకుని స్వర్గానికి వెళ్ళడం తప్పదు స్వర్గంలో భోగాలను అనుభవిస్తూ ఉండగానే సడన్గా ఆ పుణ్యం అంతా ఖర్చు అక్కడి నుంచి మళ్ళీ పడిపోవడం తప్పదు శేషపుణ్యం ఉంటే మనిషిగా పుడతాడు శేషపుణ్యం బాగా తక్కువగా ఉంటే బుద్ధింకగానో లేకపోతే కోడి పెట్టగానో ఏదో పుడతాడు అది తప్పదు ఈ సుఖదు ప్రవాహంలో పడి ఉంటాడు అవి అదేమీ తప్పదు ఎటొచ్చి మహారౌరవాది నరకాల్లోకి వెళ్ళిపోవడు అంతే తేడా కాబట్టి నరక పాతంతో పోలిస్తే అల్పమైన దోషము ఉంటుంది అని ఆచార్యులు అనుగ్రహిస్తున్నారు ఎందుకు అనుగ్రహిస్తున్నారంటే పుట్టినరోజు పేరుతో రోజు చేసే పాపాల కంటే మరిన్ని ఎక్కువ పాపాలు చేసేవాడి కంటే రోజు అనుభవించే భోగాల కంటే మరిన్ని ఎక్కువ భోగాలు అనుభవించేవాడు కంటే పుట్టినరోజు పేరుతో దేవుడికి ఒక చిన్న పూజ చేసుకునేవాడు చాలా నయము అని వాడిని ఆశీర్వదిస్తున్నాడు కానీ వాడు ఆత్మజ్ఞానానికి ఏమైనా దరిదాపుల్లో ఉన్నాడా అంటే మాత్రం అది మాత్రం లేదు నో సమ్యగ్ దర్శన అప్రతిపత్తి హేతుక ఇత్యర్థ కొంచెం దోషం తప్పదన్నారు కొంచెం దోషం అంటే ఎంత దోషం ఏ జ్ఞానము వల్ల ఆత్మపూర్ణము అని తెలుస్తుందో ఆ జ్ఞానానికి సమ్యగ్ దర్శనము అని పేరు శంకరుడు దేనిని సమ్యగ్ దర్శనమని వర్ణిస్తారో దానిని శ్రీకృష్ణుడు సమదర్శనము అని వర్ణిస్తాడు దేనిని శ్రీకృష్ణుడు సమదర్శనం అంటాడో దానిని శంకరుడు సమ్యక్ దర్శనం అంటారు వాళ్ళ స్టైల్ ఆఫ్ స్పీచ్ అనేది అంటే ఏమిటి ఆ జీవుడు కర్త భోక్త మీరు ఎప్పుడైతే ఉన్న అన్నారో భోక్త కాబట్టి సుఖీ దుఃఖీ అవుతాడు కర్త కాబట్టి పుణ్యాత్ముడు పాపాత్ముడు అవుతాడు ధర్మీ అధర్మి అవుతుంది దాంట్లో సమత్వం కుదరదు విషమత్వమే ఉంటుంది సుఖానికి దుఃఖానికి సమత్వం ఎక్కడ కుదురుతుంది విషమములే కదా అది కానీ దేహము మనస్సు వీటికి అతీతమైన శుద్ధ సచ్చిదాత్మయే నా స్వరూపము అని వీడు ఎప్పుడైతే అనుకుంటాడో ఇప్పుడు సుఖము దుఃఖములకు అతీతంగా ధర్మాధర్మములకు పుణ్యపాపములకు అతీతంగా అకర్తృ అభోక్తులు ఆత్మస్వరూపుడే ఉంటాడు అదే సమత్వము ఆకాశము అదే సమత్వము ఇప్పుడు భూమి ఉందనుకోండి ఎగుడు దిగుడులు ఉంటాయి ఆకాశంలో ఎగుడు దిగుడులు ఉంటాయా ఉండవు ఎగుడు దిగుడులు ఉండవు ఇప్పుడు విమానంలో వెళ్తున్నప్పుడు విమానం ఊగుతుంది ఆకాశంలో ఎగుడు దిగుడులు వచ్చాయనుకోకూడదు ఆకాశంలో ఎగుడు ఉండవు అది అలా ఎందుకు ఊగిందంటే ఎయిర్ ప్రెషర్లో హెచ్చు తగ్గులు వచ్చాయి లేదు ఒక చోట ఎక్కువ ప్రెషరు ఇంకో చోట తక్కువ ప్రెషరు ఉండడం చేతి అలా ఉండింది ఆకా నీటిలో ఎగుడు దిగుడులు ఉంటాయి ఎందుకంటే తరంగాలు ఉంటాయి కనుక వాయువులో ఎగుడు ఉంటాయి కానీ ఆకాశంలో ఎగుడు ఉండవు ఆకాశము సమము ఆత్మ ఆకాశము వంటిది జ్ఞానైనా ఆకాశ కల్పేనా కాబట్టి మనస్సు దృష్టితోటి శత్రుమిత్ర అనే భేదం ఉంటుంది ఆత్మదృష్టిలో శత్రుమిత్ర భేదం ఉండదు సమత్వం ఉంటుంది ఆ సమత్వమే సత్యము అనే జ్ఞానమునకు సమదర్శనము అని పేరు ఆ జ్ఞానమే యథార్థ జ్ఞానము సరైన జ్ఞా అసలైన జ్ఞానము కాబట్టి దానికే సమ్యగ్దర్శనము పేరు ఆ సమ్యగ్దర్శనము కావాలి అంటే నేను పుట్టాను అంటే సమ్యగ్దర్శనం ఎక్కడి నుంచి వస్తుంది కర్త భక్త అయిపోతాడు పుట్టి గిట్టేటువంటి సుఖి దుఃఖీ కర్త భుక్త అయిన సంసారం అవుతాడు తప్ప శుద్ధ ఆత్మస్వరూపుడు కాజాలి కాబట్టి ఎవడైతే నేను పుట్టాను అని జాతిని నిశ్చయంగా స్వీకరిస్తాడో జాతితో పాటుగా కులం వర్గం వంశం రాశి తిథి నక్షత్రం గోత్రం మరొకటి మరొకటి మరొకటి వీటన్నిటినీ కూడా జాతితో బాటు వస్తాయి ఇవన్నీ వీటన్నిటినీ యథార్థమని ఎవడైతే స్వీకరిస్తాడో వాడు సమ్యగ్ దర్శనాన్ని పొందగలడు సమ్యగ్ దర్శన అప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానం అప్రతిపత్తి అంటే తెలియకపోవడం సమ్యక్ దర్శనను వాడికి పొంద పొందబడదు ఎందువల్ల ఈ దోషం కదా కొంచెం దోషం ఉందన్నాం ఈ కొంచెం దోషం చాలు ఆ సత్యాన్ని కప్పివేయడానికి ఈ దోషం ఎట్టిదో తెలుసునండి దేహమే నేను దేహం పుట్టింది కాబట్టి నేను పుట్టాను అనే దోషం ఎలాంటిదంటే ఇది కంట్లో నలక వంటిది కంట్లో నలక లేకుంటే మీరు జగత్తునంత చూడొచ్చు గెలాక్సీస్ని కూడా చూడొచ్చు టెలిస్కోప్ పెట్టి కానీ కంట్లో నలకబడి ఆ కన్ను వాచిందంటే మీకు ఇంతటి దృష్టి కప్పివేయబడుతుంది నలక జగత్తుని కప్పేస్తుంది నలక విసరంతా నలక జగత్తు కనపడకుండా చేసేస్తుంది ఈ జాతి దోషము అట్టిది దోషం చూడడానికి చిన్నదిగానే ఉంది నేను పుట్టేను అని స్వీకరించటము అదే సత్యమని స్వీకరించటము అది ఎంతటి దోషమంటే వాడికి ఆత్మస్వరూపము తెలియకుండగా అది కప్పివేస్తుంది ఈ పుట్టేను అన్నది దేహముందు ఆసక్తి ఉండకూడదు ఎప్పుడైతే దేహమునందు ఆసక్తి ఉంటుందో అప్పుడే మీకు భయం నిర్మాణం అవుతుంది దేహమునందు ఆసక్తి లేకున్నప్పుడే మీరు భయం నుంచి విముక్తులవుతారు అటాచ్మెంట్ దేహాసక్తి అది భయాన్ని కలిగిస్తుంది తర్వాత మీకు అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో మీరు ధైర్యాన్ని కోల్పోతారు ఇప్పుడు తల్లికి కొడుకో కూతురో వాడి బతు ఎలా ఉంటుందో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఆసక్తికరం ధైర్యాన్ని మనిషి కోల్పోతారు చాలా కఠినమైన విషయం అయినా అంటూ ఉండాలి ఎవడో వాడు అనాలి అది తట్టి చెప్పేటువంటి సందర్భం లేకుండా అయిపోతుంది కాబట్టి ఒకప్పుడు అనే మాటలు పరుషంగా ఉంటాయని తెలిసి కూడా నేను అంటూ ఉంటాను ఎందుకంటానంటే ప్రేమతో ప్రేమ వల్ల నీ తప్ప మరొకటేం ఎందుకంటే ఎవరో ఒకటి చెప్పాలి అరే నాయన ఈ ఆసక్తి నిన్ను కష్టపడుతున్న సుమా అని ఎవడో ఒకటి చెప్పాలి అది ఎవడు చెప్తాడు ఈ జ్యోతిష్కులు చెప్తారా లేదంటే వాస్తుశాస్త్రజ్ఞులు చెప్తారా లేకపోతే కర్మపరాయజ్ఞం చెప్తారా నేను దేవాలయానికి వెళ్ళాను అక్కడ పూజారి మీరు కర్మ చేసుకోండి మీ అబ్బాయి మీ అమ్మాయి సుఖంగా ఉంటారని చెప్తాడు అంతేగాని మీ అబ్బాయి మీ అమ్మాయి వాళ్ళ సుఖ దుఃఖాలని కర్మ కర్మ బేసిస్ మీద వాళ్ళ అనుభవిస్తారు మీరు ఆసక్తి లేకుండా మీ కర్తవ్యాన్ని మాత్రమే మీరు చెయ్యండి అని చెప్తారండి అని ఎక్కడైనా చెప్తారండి అలాంటి చెప్పేటువంటి సందర్భం కూడా ఒకటి అవసరం లేకపోతే మరీ సంసారం మరీ తిక్కుగా జనాలను హింస కాబట్టి అట్లీస్ట్ మాండూప్య స్థాయిలోనైనా ఆ మాట మనం అనుకుంటూ ఉండాలి ఈ అటాచ్మెంట్ అన్నది మనిషికి ధైర్యాన్ని నశింపజేస్తుంది తర్వాత ఆధ్యాత్మికమైన ఉన్నతి ఆధ్యాత్మిక పరిణతి మనం నాండూత్యోపనిషత్తు చదువుతున్నాం ఆధ్యాత్మిక పరిణతి అంటే ఏమిటో తెలుసు దేన్ని పట్టుకోకుండా ఉండడమే ఆధ్యాత్మిక పరిణతి దేన్ని పట్టుకోకూడదు సర్వాన్ని త్యాగం చేసేది చిత్త త్యాగ బయట త్యాగం చేసేది ఏమి ఉండదు దేన్ని పట్టుకోకూడదు దేహము దేహాన్ని పట్టుకోకూడదు దాని అది నడుస్తూ దానికి కావలసిన ఫెసిలిటీస్ ఏం కావాలి దేహానికి ఫుడ్ శౌచము అండ్ మందు మెడిసిన్ ఈ మూడే కావాలి ఆ మూడు దానికి ఇచ్చేసి దాని నుంచి వర్క్ తీసుకుంటూ ఉండాలి అంతేగాని ఈ దేహమే నేను నేను పుట్టాను అంటూ మొదలు పెట్టకూడదు స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే అలాగే కొడుకు కొడుకు వాడు సుఖంగా ఉంటే పుత్ర సకల అహం సకల పుత్రో వికలహ అహం వికల శంకరం దినా ఫ్యాషన్ పుత్రుడు ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయ్యాడనుకోండి తండ్రి కొండ ఎక్కినంత సంతోషపడతాడు పుత్రుడు ఫెయిల్ అయ్యాడనుకోండి ఫెయిల్ అయితే ఎవండి మీరు ఆలోచించండి పుత్రుడు ఫెయిల్ అయ్యాడు పక్కింటి వాళ్ళ అబ్బాయి ప్యాస్ అయ్యాడు అయినా కూడా సంతోషంగా అయినా నువ్వు ప్యాస్ చాలా బాగుందిరా నువ్వు పై క్లాస్కి వెళ్ళి అదే బాబు నువ్వు ఫెయిల్ అయ్యావా నువ్వేం చెంతజేయగరా జీవితంలో పరీక్ష ప్యాస్ అయితేనే పైకి వస్తాడని అనుకోకర్లా ఎవరి జీవితాలైతే ఒక మార్గం ఉంటుంది నువ్వేం చెంపచేయ నువ్వు నువ్వు మళ్ళీ ఇంకోసారి పాస్ అవ్వదు కానీ లేకపోతే పరీక్ష లేకపోతే బిజినెస్ చేదువు కానీ లేకపోతే వ్యవసాయం చేదువు కానీ నువ్వు చెంపచేయ అని అదే ఉత్సాహంతో చెప్పడము అది ఆధ్యాత్మిక పరిణతి స్పిరిచువల్ మెచ్యూరిటీ కాబట్టి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే త్యాగం చేయాలి అలా పట్టు కూర్చోకూడదు త్యాగం చేసేయాలి మనం ఏమనాలంటే పెద్దవాళ్ళ మనకెందుకు ఈ బర్త్డేలు పార్టీలు మీరు పిల్లలు మీరు చేసుకోండి అమ్మా అని పిల్లల్ని వాళ్ళకు విదిలేయాలి మనం అనిగో నేను కుట్టాను అని మనం ముందుకు వస్తే బాగుండదు ఇట్ ఈజ్ వెరీ అన్బికన్వి ఇప్పుడు నేను ఎక్కడ కూర్చుంటాను ఓ పెద్ద సింహాసనం లాంటి కుర్చీలు ఇస్తారు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటాయి మీరు ఎప్పుడైనా కూర్చుంటే తెలుస్తుంది ఆ కుర్చీలు వెనకాల వాడు అలంకారం కోసం ఆ రేకు పెడతాడు సీనా రేకు రంగు చేస్తాడు అది గుర్చుందో ఉంటుంది తర్వాత దాన్ని కాయలతో చేసినటువంటి సీటు అంటే కొబ్బరి తో సీటు చేసి ఎర్రమటి కలప వేస్తాను అంటే ఆ ఎరువు చూసమ్మా ఎంత కుర్చీలో కూర్చుండడని మీరు అడుగుంటారు అక్కడ కూర్చుండేవాడికి ఏమీ శుభం ఉండదు ఆ కుర్చీలో కూర్చోవడం ఇంత పెద్ద సింహాసనలా ఉంటుంది నేను ఆ కుర్చీలో కూర్చుంటాను కూర్చుంటే మీరందరూ వచ్చి కాళ్ళకి పెట్టి నెత్తి మీదేమో పువ్వులో ఏమో వేసి ఏదో వేస్తారు ఏదో చేస్తారు లేకపోతే మెళ్ళలో వస్త్రాలు వేస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారు అవన్నీ తీసుకుంటూ అలాగా అంటూ అది ఎలా ఉంటుంది ఏమో మరి మీకేమో బాగుంటుందేమో అని మీకు ఎలా ఉందన్న అలా అనిపిస్తున్నది నాకైతే అలా వర్ణించుకుండగానే అమ్మో నా వల్ల కాదండి నేను అక్కడి నుంచి పారిపోతాను అక్కడి నుంచి అక్కడ తెలియకుండా ఆటో ఏదో చేసుకుని అటు గోల్కుండా ఇక్కడికో ఆ దరిదాపుల్లో ఉన్నాను ఇది ఎక్కడ కర్మిది యు కెనాట్ డూ దాట్ అనిపిస్తుంది నాకు కానీ సమ్ పీపుల్ దే వాంట్ దటం ఉంది జాతి దోషాలు అలాగే ఉంటాయి ఎందుకంటే నేను పుట్టాను నిశ్చయం ఏదో కొన్ని ములుగురు పుట్టినరోజు ఫోన్లే దాని గురించి పెద్ద విషయమే ఉంది సరే అయ్యా మీరు పుట్టినరోజు మీకు శుభము కొలు కాకాలంటే ఫోన్లండి సంతోషం థ్యాంక్ వెరీ మచ్ వెరీ కైండ్ ఆఫ్ దాంతో తప్పేం లేదు దానికోసం దెబ్బలాడక్కర్లేదు అదిగో నన్ను పుట్టినరోజు అంటావా అని దెబ్బలాడక్కర్లేదు కానీ అదొక పెద్ద కార్యక్రమం కంటే చేసుకోవటం అదే పిల్లలు చేసుకుంటున్నారనుకోండి పాటికే కుర్రాడు నా భార్య పుట్టిన నా పుట్టినరోజు అన్నం కంటే నా భార్య పుట్టినరోజు అన్నం బయటపడ ఒకడు అన్నాడు ది వాట్ ఈస్ ది బెస్ట్ వే నాట్ టు ఫర్గెట్ వైఫ్స్ బర్త్డే అని ఇదంతా అమెరికా అమెరికా సిస్టమ్ భార్య పుట్టినరోజు మర్చిపోకుండా ఉండి పద్ధతి ఏమిటి అని అడిగాడు ఒక్కసారి మరిచిపోతే ఇంకా నువ్వు జీవితంలో ఎప్పుడు మరిచిపోవు అని వీడి సోసాలని చెప్పాడు కాబట్టి ది బెస్ట్ వే ఈజ్ టు ఫర్గెట్ వన్ టైం వీక్ ఏమర్థమైందో ఏవో లేదు చెప్పింది చెప్పేసి అయిపోయింది కాబట్టి సో భార్య పుట్టినరోజు గో హనీ టుడే ఈజ్ యువర్ బర్త్డే కమాన్ లెట్ అస్ గో పార్టీ డీసెంట్గా ఎట్లంటే ఆవిడ సంతోషిస్తుంది వీడి ప్రేమను అలా అంతేగాని నేను పుట్టాను అంటే ఇప్పుడు ఏమిటి నువ్వేమో కేంద్రాలు లేచి ఇది చేతి చేయరు అవి నెట్టి మీద మరింత పని పెట్టడం అలా చేయకూడదు ఏదో అకేషన్ పేరు చెప్పి ఎదరవాళ్ళకి మనం సేవ చేసేట్లా ఉండాలి తప్ప ఎదరు వాళ్ళ నెట్టి మీద బరువు పెట్టిట్లా ఉండకూడదు ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండకూడదు కాబట్టి ఆ రకమైన స్పిరిచువల్ మెచ్యూరిటీ త్యాగంలో ఉంది మెచ్యూరిటీ దాన్ని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు లెట్ గో వాట్ ఎవరి టూ ఎవరి దేన్ని కొట్టుకోవాలి తర్వాత త్యాగం గురించి ఓ మహాత్ములు చాలా బాగా చెప్పారు అది కనులిపోయిపోయేట్లే చెప్పారు నాకే ఆశ్చర్యం ఉంటుంది ఇంతవరకు నేనే త్యాగం చేశాను అన్నది ముఖ్యం కాదు ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఏమిటి అన్నది ముఖ్యం ఎందుకంటే కొంతమంది ఈ త్యాగాలు చేసే అవన్నీ లెక్క రాసుకుంటూ కూర్చుంటాను నేను ఉద్యోగం త్యాగం చేశాను భార్యను త్యాగం చేశాను పిల్లల్ని త్యాగం చేశాను ఇల్లు త్యాగం చేశాను త్యాగం చెయ్యలేదనే అర్థం కాబట్టి ఏం త్యాగం చేశాడు అన్నది ముఖ్యం కాదు ఏం త్యాగం చెయ్యాలి అన్నది ముఖ్యం ఇంకా ఏముంది అంటే అర్థం ఏమిటి లెట్ గో ఎవ్రీథింగ్ అసలు ఏది పట్టుకునే ప్రసక్తి ఉండకూడదు ఏదీ పట్టుకునే ప్రసక్తి ఉండకూడదు సర్వాన్ని అలా మూమెంట్స్ నోటీస్లో అన్ని విలువెట్టేసి దేహత్యాగం చేసేయడానికి సిద్ధంగా ఉండాలి అలా ఉండాలి తప్ప దేన్ని పట్టుకోకూడదు జాతిని అసలే పట్టుకోకూడదు అల్టిమేట్గా అదే మహాదోషమయ్యి సమ్యగ్ దర్శన అప్రతిపత్తి హేతువు అవుతుంది ఉపలంభాత్ సమాచారా మాయాస్తి యోచ్యతే ఉపలంభాత్ సమాచారా అస్థి వస్తుతత్వ వచ్చే సరే మీరు చెప్పినంత బానే ఉంది మరి ఉపలంభము సమాచారము అనే రెండు హేతువులను బట్టి కదా జగత్తు సత్యమని స్వీకరిస్తున్నాము ఈ అస్థి వస్తుత్వ వాదిన ఈ జగత్తు ఉన్నది అంటే జగత్తు సత్యము నేను ఈ దేహాభిమానము కలిగిన కర్త భోక్త సత్యము అని అలా స్వీకరిస్తున్నారు కదా అందరూ అలా ఎందుకు స్వీకరిస్తున్నారు చేతగారి వాళ్ళు కాబట్టి స్వీకరిస్తున్నారు అలాగా కాదే రెండు హేతువులు ఉన్నాయి ఏమిటా రెండు హేతువులు ఉపలంభము సమాచారం ఫలానా పుట్టాడు అని ఆ ఉపలంభము రికార్డులు ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంది తర్వాత సమాచారము ఆ డేట్ ఆఫ్ బర్త్ నాడు పూజలోకి చేసుకోవడము పెద్దలందరూ ఆశీర్వచన ఆని జన్మదిన శుభాకాంక్షలు లేదా విద్వాంసులందరూ చేస్తున్నారు ఈ పని సో సమాచారము సో ఇవి ఉన్నాయా లేవా ఇవి ఇవి ఉంటే వాటిని బట్టి అస్థి వస్తువు ద్వైతం అనే వస్తువు అసలు పుట్టింది అనగానే ద్వైతం వచ్చేసింది పుట్టాడు అంటే వీటికి తల్లి తండ్రి ఉంటారు ద్వైతం వచ్చేసింది కర్మ ఉంటుంది కర్మ వల్ల కదా కర్మఫలంగా ఈ జన్మ వచ్చింది కదా దేహం వచ్చింది కదా కర్త భోక్త అవుతాడు అంతా ద్వైతమే జగత్తు సత్యం కాకపోతే కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి జగత్తు సత్యం అవ్వాలి ఎందుకంటే మనం చేసి కర్మలన్నీ జగత్తు ఎందే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ పుట్టుక అనే దాని చుట్టూ మొత్తం ద్వైతం అంతా తిరుగుతూ ఉంటుంది పుట్టుకని మీరు మైనస్ చేసిస్తే ద్వైతం అంతా కొలాప్స్ అయిపోతుంది కాబట్టి ఉపలంభము సమాచారము అనేది అస్థిద్వైతం వస్తు అని నిర్ధారిస్తాయి అనే బేసిస్ మీద ఇంతవరకు మనం మాట్లాడాం ఇప్పుడు ఆ బేసిస్ని కొట్టేస్తున్నారు ఏమని